మత ఆరు ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఈ వాక్యం అనమాట మనం చూసుకోబోయేది సో ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుద్ధి ప్రేమల దేవ కృపగలతో దేవాయశు ప్రభని లెక్కలేని బంధనాల ప్రభ దేవా ప్రభ మరి వాక్యం చేత మాతో మాట్లాడాలని మారు దంచాలి జి ప్రభ దేవాభ మరి ముఖ్యంగా ప్రభా నాలో ఉన్న ప్రతి సొంత పలుపులను గద్దించి కొట్టివేసి ప్రభా మళ్ళీ మీ యొక్క జ్ఞానం చేతి నడిపింపు దయచేతండి దేవాయచ ప్రభా మాత్మ్యమైన చెవులను మాత్మ్యమైన కళ్ళని స్వాస్తపరచమని ప్రార్థం తండ్రి దేవాయజ్ ప్రభ వినదగిన చెవులని వినదగిన వర్డ్స్ మేము జ్ఞాపకం పెట్టుకునేలాగా సహాయపడమని ప్రార్థం ప్రభా దేవాయజ్ ప్రభ ఈ వాక్యం అంతట్లు కూడా ప్రభా వారి ప్రతిదీ కూడా మర్మ మీదైతే దా దాచబడిందో ప్రభా మళ్ళు అడిగిన సమయంలో మీరు ఇస్తానని అన్నారు ప్రభా కాబట్టి ప్రభా మరి ప్రతి కూడా ప్రభా మీరు మాకు భయపరిచే ముందుకు నడిపించుకోమని ప్రార్థిస్తుంది మా నోటిని తాకి ముట్టి స్వస్థపరిచి నీ యొక్క వాకుమ్మా నోట్లు అందింపమని ప్రార్థిస్తాం ప్రభా లేదే మాకు తోడు నడిపించండి నీ పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది అవేన్ ఈ వాక్యం ఏమని చెప్తుందంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుమని చెప్తున్నారు దేవుడు అంటే ఆయన రాజ్యాన్ని కాబట్టి మీరు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాల ఎట్లా వెతుకుతాము ఎక్కడ వెళ్ళి వెతుకుతాము అని మనం చూసుకుంటాం కదా దేవుడు ఏమంటున్నాడు ఫస్ట్ కాబట్టి మీరు ఆయనే రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని అంటుండ్రు కదా ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి అంటే ఎక్కడికో పోయి వెతకడం కాదు ఎందుకు అనంటే వెతుకు అంటే రాజ్యం అంటే ఎవరు దేవుని యొక్క బిడ్డలే కాబట్టి ఆయన రాజ్యము అంటే ఆ ప్రతిరోజు కూడా మనం ఆయన సన్నిధిలో ఉంటున్నాము సో మనం ఏం చేయాలంటే ఆయన నీతిని అనుసరించి నడుచుకోవాలా మనము అనేకరకు దేవుని యొక్క సత్యని ప్రకటింపచేయాలా ముందుకు వెళ్ళాలా నడవాలా అనంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన క్రియలని సరిప సరిదిద్దుకోవాలన్నమాట అంటే మనలో ఉన్న ఏహమైన క్రియలన్నిటిని తొలగించుకొని మరి ఆయన చెప్పిన విధానం కలిగి మనం నడుచుకోవాలి వాక్యానికి విధేతగా కలిగి నడుచుకోవాలా కదా ఆయన అంటున్నారు కదా కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడే నీతి అంటే దేవుడే కానీ రాజ్యం అంటే అనేకులు ఎందుకంటే అంతమంది ఈ లోకంలో ఆయన సృష్టి అంతటిలో ఆరో దినంలో మానవుని వాళ్ళు దేవుడు సృష్టించినాక సిక్స్త్ డే వీళ్ళందరూ దేవుడు ప్రతి మనుషులైనా ఆయన డే రోజు చేశారు కదా కానీ దేవుడు ఏం చేసిండు అన్నిటికంటే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన ఎవరికి ఇచ్చిందంటే మనకి ఇచ్చిననమాట ఆయన ప్రేమ చేత ఫస్ట్ మనల్ని అంటే చూడ్డానికి మనం ఆరో దినంలో మనల్ని క్రియేట్ చేసినా కానీ ఆయన ఫస్ట్ థింగ్ ఆయన ఫస్ట్ లవ్ ఎవరికి ఇచ్చి అంటే ప్రథమ ఫలముగా మనకిచ్చుండు సో ఆయన మనల్ని అంత ప్రేమించుడు ఆయన దేవుడు కదా మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించుడు కదా కాబట్టే కదా ఆయన మన కొరకు ఈ లోకం వచ్చిండు ప్రతి పాపాన్ని శాపాన్ని భుజం మీద వేసుకొని శిల్వ పొందిన దేవుడు మన కొరకు ఆయన దారుడుగా రక్తం కార్చిన దేవుడు మరి అంత గొప్ప దేవునికి మరి నీతిని అనుసరించి నడుచుకోవాలా మరి అనేకులకు దేవుని యొక్క సత్యాన్ని మనం ప్రకటించేయాలా ఎట్లా ప్రకటింపజేయాలా ఎక్కడెక్కడికో వెళ్ళాలా ఎక్కడెక్కడిలో వెళ్ళి నడిపించాలి అనంటే చాలా ఏమనుకుంటా ఏ ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు కానీ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు ఎక్కడ వెతకాలంటే అనేక హృదయంల ఏచు ప్రభుకి చోటు ఇచ్చేలాగా నువ్వు సత్యాన్ని కదా ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకాలా ఎట్లా వెతుకుతావు నువ్వు ఉన్న దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తూ అది మంచిగానే ఉంది ఉన్న దగ్గర కూర్చొని దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింపజేస్తున్న మంచిగానే ఉంది కానీ అది మనకు తెలిసిన వారికే తెలియజేయబడుతుంది కానీ తెలియని ప్రజలకి పోయి దేవుని యొక్క సత్యని మనం ప్రకటింపచేస్తే వాళ్ళ హృద్యంలో ఏజ్ ప్రభు వాళ్ళ హృదయంలో ఉంటాడు అప్పుడే కదా దేవుని యొక్క రాజ మక్క సిద్ధపడిన ఆయన అన్నాడు కదా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ ఆయనే అన్నాడు కదా సో ఒక్క ఆత్మ కోసం అయినా ఎంత దూరమైనా పరేగెత్తాల్సిందే ఆ ఒక్క ఆత్మకైనా దేవుని యొక్క స్వాత మనం ప్రకటింపజాల ఎందుకంటే ఆయన రాజము తిరిగి రానై ఉన్న దేవుడు కదా ఆయన ఈ లోకం మీదకి ఆ మరి దేవుడు అంత దేవుడు మన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకున్న దేవుడు మరి ఆయన మనం వెతకాల అనేక ఆత్మలని వెతికి ఆయన సన్నదికి నడిపించాల కదా ఎప్పుడైతే వాళ్ళు నోటి నుంచి పాపక్షేమ ఒప్పుకొని మారుమంచు నిమిత్తము వాళ్ళు ఏచుకృష్ణ నామంలో బాప్తిజం పొందినాక వాళ్ళ హృదయంలో అప్పుడు ఎవరు ఉంటారో వేసుపడమే కదా ఉండదు అట్లా అంటే రాజ్యము అంటే ఆయన బిడ్డదమే కాబట్టి ఆయన నీతిని మనం వెతకాలా ఆయన నీతిని మనం వెతకాలంటే ఎక్కడ దొరకదు ఈ బైబిల్ అనే దొరికి కదా ఆయన నీతిని అనుసరించి నడుచుకోమంటున్నాడు సో ప్రతిదీ మనం ఈ వాక్యంలోనే ధ్యానించాలి ఈ వాక్యంలోనే మనము నడుచుకోవాలా కదా అందుకేనంటుంది నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటి గురించి చింతించకూడదు రేపటి దినము దాని సంగతులను చింతించు చింతుని ఏ నాటికిడు ఆనాటికి చాలు కదా ఈ రోజు దేవుడు మనకి ఏమైతే అనుగ్రహిస్తుండో అవే చాలు కానీ మనుషులు ఏం చేశారంటే ఫ్యూచర్ కోసం ఆలోచన చేస్తారు ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేస్తారు ఆ వాళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ ని కొనసాగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కానీ దేవుడు ఏమంటుండే ఈ రోజుకే ఆ రోజుకే చాలు నెక్స్ట్ డే ఏం ఆయన అనుగ్రహిస్తాను అంటున్నాడు కదా దానికంటే ముందు వచ్చినాం చూడండి కదా ఆ ట్వంటీ ఆకాశ పక్షులు చూడరి అవి విత్తవు కోయవు కోట్లు కూర్చుకునవు అయినను మీ పర్లో తండ్రి వాటికి పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠుల కారా అని అంటున్నావు చూడండి ఆకాశ పక్షులు చూడరి అవి విత్తవు కోయవు కదా ఎందుకంటే ఆకాశం అన్నప్పుడు దేవుని యొక్క కానీ పక్షులు అన్నప్పుడు మన జ్ఞాపకం చేసుకోవాలా ఈ గొప్ప జనం ఏం చేస్తారంటే మధ్యలో కాబట్టి వాళ్ళకు దేవుని యొక్క సత్యం ని వినరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం సత్యంలో కొంచెం అబద్ధంలో ఉంటారు వాళ్ళకి ఏమి సరిగ్గా తెలియదు అందుకే వాళ్ళు కూర్చున్న ప్లేస్లలో ఉంటారు వాళ్ళు ఏం కూడా చేయలేకపోతారు కానీ దేవుడు అలాంటి వారికి కూడా ఆయన ఏమంటుండే ప్రతిదీ వాళ్ళకి ఇస్తానంటున్నాడు ఎందుకనంటే మనం ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి నీతిని తటని వాళ్ళకి ప్రకటింప చేస్తే వాళ్ళ హృదయంలో దేవుడు వచ్చి కాబట్టి మరి ఈ వాక్యం చలివిస్తుంది అందుకే ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయువు గోట్లు కూడా కూర్చుకున్నవు అవన్నీ మీ పనులు కప్పు తండ్రి వాటిని పోషించుకున్నాడు అంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని అంటే దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి వారికి మరి ఆయన ఆ విధంగా పోలుస్తున్నాడు మీరు బహుశ్రేష్ఠులు కారా అని కదా మరి సత్యాన్ని మనం తెలిసిన వారిని మరి దేవుని యొక్క సత్యాన్ని అనేకులకు ప్రకటింప చేయకపోతే ఏం అందుకే ఆయన సత్యాన్ని అనేక రకమైన ప్రకటింప చాలా ఈ వాక్యం అదే సెలవిస్తుంది అనే నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి అని అంటుడు చూడండి మన ఫస్ట్ కింగ్ థర్డ్ చాప్టర్ థర్టీన్త్ వచనంలో ఉంటుంది ఆ సులమున్ రాజు దేవుని ఏమని అడుగుతాడంటే నీవు ఈలాగున అడిగినందున నీ ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయములు పూర్వకాలములో నీ వంటి ఒకడును లేడు ఇక నీ వంటి వాడు ఒకడును ఉండడు కదా దేవుడు ఏం చేసిండు సోలమోన్ రాజుకి జ్ఞానం ఇచ్చిండు ఎందుకంటే దేవుడు ఏమడుమంటుండు నీతిని రాజ్యాన్ని వెతుకుడి అని అంటుండ కదా మరి ఆయన అక్కడ వెతికినడు నీతిని రాజ్యాన్ని వెతికినడు సోలమోన్ రాజు ఎందుకనంటే అంతమంది జనాల మధ్యన ఆయన రాజులాగా ఉండి ఎట్లా నడిపించాలి ఏం చేయాలా ఇవన్నీ ఆయనకు ఆలోచన వచ్చినప్పుడు ఒకటే వాక్యం దేవుడు క్లియర్ గా ఆయన ఒకటే అడుగుతుండు ఏమని అడుగుతున్నాడంటే వివేకము గల హృదయం నీకు చూచున్నాను అంటున్నాడు ఆయన అడుగుతుడు మరి మనకు కూడా కావాలి కదా బుద్ధి కావాలా వివేకము కావాలా హృదయం కూడా మనకు కావాలా అంటే వివేకము కలిగిన హృదయం మనకు కావాలా ఏ ఆత్మ ఎట్లా ఉంది ఏ ఆత్మ ఎలా బాధపడుతుంది ఏ ఆత్మ ఎలా దుఃఖిస్తుంది ఏ ఆత్మకి ఏమి కావాలో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుమంటున్నారు సో మనం వెళ్ళాలా అనేక జనులకు సత్తాన్ని ప్రకటింపచాలంటే స్నేహం చేసుకోవాలి స్నేహం చేసుకుని వాళ్ళలో ఉన్న బాధ విధానం వాళ్ళు చెప్పినప్పుడు ఆ యొక్క సమయంలో దేవుడు మనకి వాక్యం అనేది అనుగ్రహిస్తుంటాడు కదా ఇక్కడ ఆయన రాజు ఫస్ట్ కింగ్ లో ఆయన సొలమూన్ రాజు దేవుడిని అడుగుతాడు కదా వివేకము గల హృదయము నీకు నీ వంటి ఒకడును లేడు ఇక మీదట నీ వంటి ఒకడు కూడా ఉండడం మరి దేవుడు అంటున్నారు మీరు బహుశ్రేష్ఠులు అని అంటున్నాడు బహుశ్రేష్ఠులై అన్నాక చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఇంకా జ్ఞానం నాకే ఉంది కదా ఆ బాగా ఎట్లా అంటే ఇంకా దేవుని కంటే ఎక్కువ అయిపోతారు అనమాట చూపిస్తా ఎందుకు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం ఎంత కావాలో అంతే యూటిలైజ్ చేసుకోవాలి కానీ దేవునికంటే ఎక్కువ మించి చేస్తే అది అహంకారం అనమాట గర్వం వస్తుంది అందుకే దేవుడు ఎంత ఇచ్చినో అంతే చేసుకోవాలా కదా ఇప్పుడు ఈయన ఏం చేశాడు చోల మూడు రోజుకు దేవుడికి జ్ఞానం ఇచ్చిన అన్ని చిన్నకొని అంత మంది పెట్టుకొని లాస్ట్ చివరికి అని తిరిగి మళ్ళా దేవుని దగ్గరకు వస్తాడు కానీ ఏం లాభము ఆయన అదే అంటాడు అందులో ప్రసంగిలో కూడా ఉంటుంది ఆ జ్ఞానం ఎంత ఇచ్చినా అది అర్థమని అందులో రాయబడి ఉంటుంది అది చదువుతే మనకు అర్థమైతే ప్రసంగి ఫస్ట్ చాప్టర్ లో సో ఇక్కడ అదే చెప్తుడు దేవుడు వివేకము హృదయం ఇస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా పడాలా ఎందుకంటే అనేకులకు హృదయాన్ని మనం తెలుసుకోవాలంటే అది దేవుడే ఇవ్వాలి మనకి మళ్ళీ ఆయన ఏమంటుడు ఏ టైంలో మీకు కావాలో ఆ టైంలో మీకు అనుగ్రహిస్తానంటున్నాడు ఎందుకంటే చూడండి దేవుడు జ్ఞానం మీరు బహు శ్రేస్ అంటున్నాడు కదా మళ్ళీ మీరు బహుశ్రేస్ లో అన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా చెప్తున్నాడు ఎందుకు అనంటే ఈ వాక్యం అంతా ధ్యానించినప్పుడు మనము ఆ మత్సువార్త ఆరోధ్య మొత్తము ధ్యానిస్తే మనకు ఏం తెలుస్తుందంటే అందులో నాలుగు గుంపులునే ఆ నాలుగు గుంపుల కోసం దేవుడు తెలియజేస్తుంటాడు అన్నమాట ఇక్కడ అంతా నేను అది వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు బయలుపరుస్తున్న విధానం బట్టి చూస్తుంటే నిజమే కదా లోకమంతి ఇట్లనే ఉంది కదా అందుకే ఆయన ఫస్ట్ నా నీతిని నా రాజాని నువ్వు మరి ఆయన నీతిని ఆయన రాజాని వెతకాలంటే అన్నికులు వెళ్ళి దేవుని యొక్క సత్యాన్ని మేము ప్రకటింపచ్చాలా నడిపించాలా మళ్ళీ మీరు బహుశ్రేష్ఠులు కారా అంటుడు మరి బహుశాస్తుల కారాన్ని ఎందుకు అంటున్నాం ప్రభా అసలు ఏంది అసలు దానికి అర్థమైంది అని దేవుని అడిగినప్పుడు బలపరిచిన విధానం ఏంటంటే ఆ యోబు థర్టీ లో మనకు లెవెంత్ వచ్చినంలో ఉంటది ఏమని ఉంటదంటే ఆ భూజంతులు మనము ఎక్కువ బుద్ధి నేర్చు ఆకాశ పక్షుల మనము ఎక్కువ జ్ఞానము కలిగిన వా నిన్ను సృజించిన దేవుడు ఎక్కువ ఉన్నాడని అనుకొని వాడేవాడు లేరు చూడండి మనలను సృజించిన దేవుణ్ణి మనం మర్చిపోతున్నాము ఈ లోకము అట్లా ఉంది ఈ లోకంలో ఎవరు అంటే ఇందులో మత సువార్తల మనకుంటది సిక్స్త్ చాప్టర్ లో ఇక్కడంటే సిక్స్త్ చాప్టర్ ట్వంటీ ఫోర్ లో ఉంటది ఏమని ఉంటుంది చూడండి అందువలన నేను మీతో చెప్పేది ఏమి తిందుమో ఏమి త్రాగుదాము అని మీ ప్రాణముల గురించి ఏమి ధరించుకుందాము అని మీ దేహము గురించి నాయనను చింతించకండి ఆహారం కంటే ప్రాణము వస్త్రములు కంటే దేహము గొప్పవి కావా అని అంటున్నాడు చూడండి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సృజించిన దేవుణ్ణే మర్చిపోయినారు బయట దేశంల యేసు మనలను సృష్టించి మనలను తయారు చేసి ఆయన పని కొరకు మనలను పెట్టుకుంటే కానీ బయట చాలా కంట్రీస్లల్లా ఎక్కడ చూసినా ఏసు ప్రభుని ధృనీకరించుండు ఎట్లా అంటే దేవుడు అంతా జ్ఞానం ఇచ్చిండు కానీ ఆ జ్ఞానము దేవుని కొరకే వాడబడాలి కానీ వాళ్ళు రకరకాల విధాలుగా వాడబడుతున్నారు ఆ జ్ఞానం ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేశారంటే దేవుని కంటే ఎక్కువ ఎంచుకుంటున్నారు అందుకే దేవుడు ఏమంటుండంటే మరి దేహము అగ్నిగుండంలో పడకుండా కాపాడాలా చేయబడాలా అనంటే అన్నిటికీ దేవుడే కదా మళ్ళీ దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడే మంచి వారిని మంచి దారి ఇస్తాడు చెడ్డ చెడ్డ దారి ఇస్తున్నాడు మరి ఎందుకు మరి ఆయన అదే దేవుడు అగ్నిలో పడవేసేవాడు అంటే ఎవరు ఎలాంటి చూజ్ చేసుకున్నారు మంచి మంచి ఇవులు కలుగును ఆ చెడ్డ చెడ్డ ఇవులు కాబట్టి ఆయన అదే అంటుడు దేహము వేసేవాడు విషయంలో మనం భయం పడి కదా అది కూడా ఉంది వాక్యంలా ఏను చదువుతున్న ప్రతి వచనంల నాకు అదే అనిపించింది దేని దేనికోసము భయపడుతుంటారు చేస్తుంటారు ఏ మనుషులకు భయపడుతుంటారు నేను వాక్యం చెప్తే ఎవరేమనుకుంటారా ఏ పాస్టర్ ఏమనుకుంటారా ఏ పాస్ట్ అంటే ఏమనుకుంటారా వాళ్ళంతా సేవకులే కదా చిన్నవారే కానీ పెద్దవారే కానీ ఎవరే కానీ ఆయన దృష్టిలో ఈక్వలే కానీ జనాలు ఎట్లయిపోతున్నారంటే పొలిటికల్స్ లీడర్స్కి వాళ్ళ లోబడిపోతున్నారు కదా దేవుడు ఇచ్చిన జ్ఞానం దేవుడి కోసం వాడబడాలా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల విధాలుగా వాడబడుతున్నారనమాట అందుకే అని అంటున్నాడు ఆకాశ పక్షులకు మనకు ఎక్కువ జ్ఞానము కలగ చూడండి దేవుడు మనకు ఎక్కువ జ్ఞానం ఇచ్చుండు ఇవ్వలేదని కాదు ఆ ఇచ్చిన కొంచెం జ్ఞానములను మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు దానికి అధికం చేస్తున్నాడు కానీ అధికం చేసినంత మాత్రం ఇంకా నాకే జ్ఞానం ఉందని వెరవీకే లాగా జీవించద్దా అని దేవుడు కదా ఆయన సృష్టించిన దేవుడు ఆ దేవుని మర్చిపోతేట్లా ఎట్లా ఇప్పుడు బయట అదే జరుగుతుంది బయట దేశంలో అదే జరుగుతుంది నిజమైన దేవుడిని వాళ్ళు నమ్మినారు అన్ని చేసినారు కొంతకాలమైనాక వాళ్ళకు జ్ఞానం పెరిగినాక వాళ్ళు క్రియేట్ చేసుకున్న థింగ్స్ అన్నిటినీ చూసుకుంటే దేవుణ్ణే వాళ్ళు మర్చిపోయినారు అందుకే ఆయన ఉగ్రత వాళ్ళ మీద రాబోతుందని ఆయన సెలవిచ్చిన దేవుడు కాబట్టి ఆ ఉగ్రత నుంచి తప్పింపబడడానికే ఆయన చెప్తున్నాడు నువ్వు నీతిని రాజ్యాన్ని వెతుకుడి అని అంటున్నావు కదా ఏం చేశారు పైసని సంపాదించుకుంటున్నారు అన్ని సంపాదించుకుంటున్నారు కానీ లాస్ట్కి ప్రాణం అనేది నశించిపోతే ఎట్లుంటది మన ఆ ప్రాణం అనేది నశించిపోవద్దు ఆ ప్రాణాన్ని కాపాడబడలా ఆత్మ కాపాడబడలా అంటే అలాంటి వారికి వెళ్ళి చోత ప్రకటింపజేయాల కదా ఎవరైనా వెళ్ళి మనం చవాత ప్రకటింపజేయగలుగుతాం అలాంటి వారికి కానీ వెళ్ళమంటుంది అలాంటి వారికే ప్రకటింపజేయమంటున్నాడు ఎందుకంటే నన్ను సృజించిన దేవుణ్ణి ఎక్కువ ఉన్నాడని అనుకున్న వారెవడు లేరు నాకంటే ఎక్కువ ఎవరు లేరు అని అనుకుంటున్నారు అంటే గర్వమే కదా వారికి అందుకే దేవుడు చెప్తున్నా ఈ గర్వం అనేది రాకుండా వాటి నుంచి దూరం కావాలా కదా చాలా మంది అదే అనుకుంటారు నేను వాక్యం చెప్తున్నాను కదా నా వాక్యాన్ని పోగుడుతున్నారా లేదా ఇది చూస్తారు బయట ఎందుకంటే ఆ ఇచ్చింది దేవుడు సువాత ప్రకటింపజేసేదే దేవుడు దేవుడు మనలో ఉండి మాట్లాడుతున్నాడు మరి అది మహిమ దేవునికి రావాలా కానీ మనుషులు తీసుకుంటున్నారు ఆ మహిమ అంతా కదా పాస్టర్ గారే కానీ పాస్టర్ అంటే కానీ అంటే వాళ్ళని ఇంగ్లీష్లా పాస్టర్ పాస్ట్ అంటే అని అంటాం తెలుగులా రాలు సేవకుల అన్న బ్రదర్ సిస్టర్ అని మాట్లాడుకుంటాము కదా అంటే చూడండి ఎవరు దేవుని యొక్క శువత ప్రకటింప చేసినా అందులో మహిమ దేవునికి రావాలా మనుషులకి కాదు కదా వాక్యం ప్రకటింప చేసినప్పుడు నువ్వు బాగా చెప్పినావు సిస్టర్ నువ్వు బాగా చెప్పినావు బ్రదర్ అంటే అప్పుడే అనుకోలే ఆ క్షణమే అనుకోలే గర్వం వస్తుందని కదా వాళ్ళ అలా పొగుడితే మనం చెప్పేసాలి మీరు నన్ను అన్నద్దని ఎందుకనంటే అది ఇచ్చిన జ్ఞానము ఎవరు దేవుడే ఇచ్చిండు అందుకే కదా నీతిని రాజ్యని మొదట బెత్తుకుడి అని అంటున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన జ్ఞానము ఆయన కొరకే వాడబడాలి కాని మన సొంత వాటి కోసం కాదు కానీ బయట దేశంలో సొంత వాటి కోసమే వాడుకున్నారు అందుకే ఏషియా గ్రంథంలో చాలా వచనాలున్నాయి ఈ లోకంలో జరగబోయేది ప్రతిదీ ఏష గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో వీటిలలో ఉన్నాయి చదివిస్తున్నప్పుడు నాకు అదే అనిపి అనిపించింది దేవుడు బయలుపరిచిన ప్రతి విషము మన మన కాలంలో జరగబోతున్నాయి అవన్నీ అందుకే అని అంటుండే ఆకాశ పక్షుల చూడడి అవి విత్త వంట కోయ వంట కానీ మీ పనులు తండ్రి వాటిని కూడా పోషించున్నాడు అయిన దేవుడు ఏమంటున్నా వాళ్ళని కూడా పోషిస్తా నీతిమంతులు ఉన్నారు కదా అంటే గొప్పజనము ఎంతమంది అయితే స్టేజెస్ పైన సువాత ప్రకటింపజేస్తుంటే కింద కూర్చొని వినే వాళ్ళందరికీ కూడా దేవుడు ఏమంటాడు పోషిస్తానంటున్నాడు మళ్ళీ దేవుడు సర్పంలో తెలను కూడా పోషిస్తాను అంటున్నాడు ఎందుకంటే వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు కదా ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని వారి కోసం కూడా దేవుడు వాళ్ళు కూడా పోషిస్తున్నాడు దేవుడు ఎందుకు పోషిస్తున్నాడు అంటే దేవుడు ఒక సమయంలో వాళ్ళని కూడా వాడుకుంటాడు కొన్ని ఆత్మలన్నీ వస్తాయి కదా ఆ దాని తర్వాత దేవుడు ఏం చేశాడు శిక్షలోకి నడిపిస్తాడు దాని తర్వాత ఎవరైతే దేవుణ్ణి అనుసరించి దేవుడిని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికి మరి ప్రతి విషయంలో తగ్గించుకొని జీవించిన వారు ఎవరైతే ఉన్నారో పరిషుధులు అలాంటి వారికి మరి ఆ గోపజన్యకు వెళ్ళి సువాత ప్రకటింప చేయడానికి దేవుడిని నడిపిస్తాడు అనమాట సో అలా దేవుడు అన్ని నడిపిస్తాడు ఈ వాక్యంలోనే చెప్తుంది ప్రతిదీ ఆయన నుంచే కలిగింది ఆయన లేనిది ఏది కూడా లేదు ఎందుకంటే చూడండి మనం ఒక్కరు చూద్దాము మత్స్సు వార్తలోనే మనకు సెవెంత్ చాప్టర్ నైన్త్ వచన ఉంటుంది మీలో ఏ మనుషుడైనను తన కుమారుని తను రొట్టె అడిగిన ఎడల వానికి రాయి చేప అడిగిన వీళ్ళ పాము నుంచునా మీరు చెడ్డవారులా ఉండి చెడ్డవారులా ఉండి మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వడానికి పల్లోక మందున మీ తండ్రి నిన్ను గురించి తన ఎక్కువ నిశ్చయంగా మీ మంచి ఇవులు ఇచ్చిన మనము ఒక ఘోర పాపలమై ఉన్నాక మనల్ని క్షమించి ఆయన బిడలగానే సేకరించుకున్నారు సో మనం మన పిల్లలకి మంచితనము మంచిది ఎవ్రీథింగ్ ఇద్దామని అనుకుంటాం కానీ మనలను సృజించిన దేవుడు మన ఎన్ని ప్లాన్స్ కలిగి ఉన్నాడని మనకేమేమి ఇవ్వాలని ఆయనలో ఉన్నాయి కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయనని అడుగుతలేం మనం దేవని చిత్తం ఏముంది మా పట్ల అది నెరవేర్చు ప్రభా అని ఏ రోజు కూడా మనం అడుగుతలేం కదా ఆయన చూడని ఎంత ఘోర పాపులైనా కానీ అని క్షమించి వాళ్ళని హత్తుకొని వాళ్ళ కోసం కూడా ఆయన ఆలోచన చేసి వాళ్ళకు మంచి ఇవులు ఇవ్వడానికి ఆశిస్తున్నాడు అదే కదా నీతి నిరాజ్యాన్ని వెతికిన వారం అవుతాం చూడండి ధనవంతుడు అన్ని సంపాదించుకుంటాడు అన్ని చేస్తాడు దేవుని పోయి అడుగుతాడు దేవాన్ని రాజ్యంలో ఉండడానికి ఏం చేయడంటే ఫస్ట్ అవన్నీ తీసుకొని బిదలకు పంచిపెట్టమంటాడు అక్కడ ఆయన ఇదే పోతాడు కదా ఇవన్నీ మనకి ఎక్కడంటే మత్సుకోతల్లో ఇవన్నీ దేవుడు ఒక్కొక్క ఉపమాన రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు అందుకే దేవుడు చెప్తున్నా మంచి ఫలం ఫలించే వరిలాగా ఉండాలా. మంచి ఫలము ఫలించే వరిలాగా ఉంటేనే ఆయన రాజ్యంలో ఉండగలుగుతాము ఎందుకంటే ఈ వాక్యాలన్నీ చూసుకుంటుంటే చాలా మట్టుకు దేవుడు చెప్తున్న వా వాటి విషయంలోనే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుమని చెప్తున్నాడు చాలా ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకమంటే ఏదేదో వెతుకుతుంటారు కానీ ఆ నీతి ఆ రాజ్యము ఎక్కడంటే ఈ బైబిల్ ఉన్నాయి కదా కింగ్డమ్ ఆఫ్ గాడ్ his righteousness and all these things will be given to you as you as well an antunu kada everything ayina daggare unnayi mana mokrinchi adugutai ayi isthan antunu mana seva jeevitham entido ayina balapacham anadagala prati varu seva cheyalasindi evvaru kuda koochinundananki viledu kontha kalam devudugu neerpinchadaniki oka sthalam lo isthadu tarvata nu nechukunna nu perfect gainanka devudu nadipisthadu so chudandi ayilaku swata prakatinpachala బయట ఒక మంది ఉంది లోపల ఒక మంది ఉంది ఈ రెండు మందులు కలిపి ఒకటే మంద కావాలంటే ఆయన కింగం కోసం మనం ప్రకటింపచేయాల ఆయన రాజ్యం కోసం మనం ప్రకటించాల దేవుడు ఈ లోకం మీదకి రాబోతున్నాడు కాబట్టి ఆ ఆ ఉగ్రత నుంచి తప్పింపబడాల అనేకాత్మలు రక్షింపబడాలా అంటే ఇదే మనం బతకాల్సిందనమాట ఆయన నీతిని మరి రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట బెతుకుడు అప్పుడు మీకు అనుగ్రహింపబడును చూడండి ఎప్పుడైతే ఏ ఆత్మ కోసం మనం బారంగా ప్రార్థన చేస్తామో మనకు ఫలము అధికమైన ఫలములు దేవుడు ఎక్కడిచ్చడం మనకు పరలోక ఒక రాజ్యం ఇస్తానంటుంది ఇప్పుడు ఈ రోజు నువ్వు అనేక ఆత్మలను ఆయన సన్నిధికి నడిపిస్తున్నావు అంటే అదంతా దేవుని యొక్క కృపచేతనే కదా చాలా మీరు ప్రార్థన చేసినందుకు శ్వాసత వచ్చి మీరు ప్రార్థన చేసినందుకే దయాల వెళ్ళే అని ఇట్లా కానీ ఇవన్నీ ముందు దేవుడు ఇస్తేనే ఇవన్నీ జరిగినాయి దేవుడు ఇవన్నీ ఏం జరగలేదు ఆయన అది కూడా చెప్తాడు ఇక్కడ మనకు మత శోతల టెన్త్ చాప్టర్ లో ఆయనే చెప్తాడనమాట ఏమని చెప్పారంటే పన్నెండు మంది శిష్యులకి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర అపవిత్ర ఆత్మలను వెలగొచ్చుటకును ప్రతి రోగములను ప్రతి విధములైన వ్యాధులు వారికి అధికారం ఇచ్చును కదా అధికారం ఎవరు ఇచ్చినారు యేసుప్రభు ఇచ్చినారు ఆయన ఎందుకు ఇచ్చిన ఏసుప్రభు అధికారం మనకి అథారిటీ ఎందుకు ఇచ్చిన ఆయన ఆయన కాబట్టి ఇచ్చాడు అది ఒక్కటి మర్చిపోతున్నారు అందరూ ఎట్లా మర్చిపోతున్నారంటే అద్భుతాలు జరిగిన మెరాయికిల్స్ ఎక్కడైనా జరిగినా ఏవైనా పోతే ఆ మహిమ దేవునికి చెందాల్సింది పోయి మనుషులకు వెళ్ళిపోతుంది మరి ఆయన అధికారం ఇచ్చిండో ఆ అధికారము ఆయన చిత్తానుసరంగా నడుచుకోవాలి ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకోవాలి అధికారం ఆయన అన్నిటి మీద విజయ విజయం పొందడానికి ఆయన ఇచ్చినాడు కానీ ఆయనని మాత్రం వెంబడించాలా ఆయన నేను మర్చిపోకుండా ఆయన జ్ఞానాన్ని మరి ప్రతి దాంట్లో మనం చూడండి ఏ విషయంలో చూసుకుంటే మనము దేంట్లో కరెక్ట్గా లేవు ఎవరు లేరు కరెక్ట్గా కానీ దేవుని యొక్క పరిశుద్ధత్మ పొందుకున్న తప్పు చేసినాక మళ్ళీ ఆ తప్పులు చేయకుండా మరి ఇంకా సరిదిద్దుకొని ఆ దేవుళ్ళు జీవించడానికి ప్రయత్నిస్తుంటారు కదా ఎందుకంటే నేను ఈ వాక్యలు ధ్యానించినప్పుడు దేవుడు ఈ పన్నెండు మందిని ఎందుకు తీసుకున్నాడు ఈ పన్నెండు మందిలో దేవుని యొక్క ఆత్మహ్యతని వీళ్ళందరూ నడిపింపబడ్డారు సో ఈ రోజు కూడా ఎందుకంటే ఆయన చెప్తాడు కదా ఆ ఏమంటాడంటే ఆ ప్రవక్తలను ఫలములు పొందుదురు నీతి ఉంటే నీతి ఫలములు పొందుతారు అయితే ప్రవక్తలతో ఉంటే ప్రవక్తల లాంటి గుణగణాలు మనకు వస్తాయని చెప్తున్నారు అది కూడా నీతి ఉంటే నీతి లాంటి గుణగా మనం పొందుతాము అంటే వాళ్ళకి ఇచ్చిన ఫలములు మనకు కూడా సో అందుకే మనం చూజ్ చేసుకోవాలా మనం చూజ్ చేసుకునే వారిని ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క నీతిని సత్యాన్ని ఎవరైతే ప్రకటింపజేసారో అలాంటి వాళ్ళతోటే స్నేహం చేయాలా అలాంటి వారితోటే ఎందుకంటే ఒక ఆత్మ నుంచి ఒక ఆత్మ ట్రాన్స్ఫర్ అవుతుందని ఇక్కడ చెప్తుంది ఈ వాక్యంలో తెలుస్తుంది టెన్త్ చాప్టర్ లో వచనంలో ఉంటుంది ప్రవక్తలను చేర్చుకున్న ప్రవక్త ఫలము పొందును నీతి మంతుని చేీతిమంతుని చేర్చుకునే నీతిమంతు ఫలము పొందును మరియు శుచులు ఏవని ఈ చిన్నవారిని ఒకరిని అడిగిన చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి సో ప్రతిది దేవుడి నుంచి వస్తుంది కాబట్టి ప్రతిదీ ఆయన మాటకి లోబడి నడుచుకోవాలా అప్పుడే దేవుని మనం స్థుతించిన వారం అవుతాము అండే కులాన్ని సన్నిధికి నడిపించిన వారం అవుతాము కదా ఒక్క ఆత్మ కూడా నశించిపోదు ప్రతి ఆత్మ ఆయనదే ఆయన సృజించిన దేవుడు మన సృష్టికర్తని మర్చిపోకుండా జాగ్రత్తగా పడి మనం ఎందుకంటే ఈ చీవడైసస్లల్లా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కదా ఎంత ప్రార్థనలో ఉన్నా ఎంత వాక్యంలో ఉన్నా దుష్టుడు వేసే గాలం వేసుడు కానీ ఆ గాలంలో మనం పడకుండా జాగ్రత్త పడాలి మనకు ప్రేయర్ ఎంత ఇంపార్టెంట్ వాక్యం కూడా అంతే వాక్యం విని మన రుదని సరిదిద్దుకుంటాము ఉంటే దేవుడు ప్రతిదీ మనకు బయలుపరుస్తుంటాడు కాబట్టి నాకు అదే బయలుపరుచున్నాడు దేవుడు ఈ లోకంలో జరగబోయేది ప్రతిదీ ఎందుకంటే దేవుని కంటే మించి ఎక్కువ చేస్తున్నాడు వాళ్ళంతా అహంతో కూడిన వారు కాబట్టి దేవుడు అలాంటి వారి మీద శిక్ష ఆయన ఉగ్రత ఇస్తుడు అయినా వారి కోసం ప్రార్థాన్యం చేస్తుంది ప్రభా క్షమించు ప్రభా వారిని ఎందుకంటే ఒక్కొక్క దేశం నశించిపోతుంటారు మన పొలిటికల్స్ లీడర్స్ కోసం నిర్థాల కోసము అందరి కోసం మనం ప్రార్థానం చేయాలి వారికి దేవుని యొక్క నీతిని సత్యాన్ని ప్రకటింప చేయాలంటే మరి ఆయన కింగ్డమ్ ని మనం వెతకాలి అంటే ఒకరికి వెళ్ళి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింప ఆయన రాజ్యాన్ని వెతికిన వారం అవుతాము కదా అనేకాత్మలు ఆయన నడిపించాలి మరి దేవుడు ఈ చిన్న వాక్యం దీవించింది కదా కామెంట్ ప్రార్థన చేసుకుందాము పశుద్ర ప్రేమల దేవ కృపకల తండ్రి దేవా ఏసు ప్రభా నీకెళ్ళ వందనాలు కృతజ్ఞత ఆసుపత్రుల స్తోత వశుద్ర వగు సర్వాధికారి నీకే వందనాల ప్రభా దేవాచు ప్రభా మరి యొక్క వాక్యం మీరు మాట్లాడినారు ప్రభా కనీ ఏసు ప్రభా నీ బిడలమై ప్రభా మాకు ఇలాంటివన్నీ బాలిపరుస్తున్నావు దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవ యొక్క కృపచేతనే ప్రభా ఇవన్నీ బయలుపరిచి మాకు ముందుకు నడిపిస్తూ మరి అంచులంచులుగా ప్రభా మాకు ఆత్మీయమైన జీవితంలో ఎదిగంపు చేసినందుకు నీకు వందనాలు ప్రభువ దేవా ప్రభా ఏదైనా కానీ ప్రభా అది నీ మూలంగానే కలిగింది కేవలం ప్రభా అది నీ ద్వారానే మాకు కలిగింది ప్రభా మేము దేనికి పనికిరాని వారం ప్రభా దేవా దేంట్లో కూడా మేము పనికిరాని అయినా కానీ ప్రభా నీ యొక్క ప్రేమ యొక్క కృపచేత ప్రభా మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించుకొని నీ బిడ్డగా స్వీకరించుకొని మమ్మల్ని ప్రభా మరి ప్రతి విషయంలో కూడా ప్రభా మమ్మ నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నావు ప్రభా దాన్ని బట్టి నీకు లెక్కలను పొందిన ప్రభా దేవా నీ నీతిని నీ రాజని మేము వెతకాల నీ నీతిని ప్రభా మేము అనుసరించి నచ్చుకోవాలి ప్రభా దేవాచప్రభా మరి నువ్వు అన్నో ప్రభా నీతి కొరకు ప్రభా ఆకలి దప్పిగలిగిన వారు తృప్తి పరచబడుతున్నారు అని దేవా మరి నీ యొక్క నీతిని మేము వెతకాలని ఈ బైబిల్ని మేము ధ్యానించాలా బైబుల్ ప్రతి వాక్యాల చిత్ర ప్రభా వర్డ్ అందులో ఉన్న ప్రతి మర్మాన్ని మాకు బాయపరచండి అవన్నీ మేము నేర్చుకోవాలి ప్రభా అనేకులకు నీ సత్యను మేము ప్రకటింపచ్చాలా ఎవరు చెప్పని విధంగా ప్రభా నీ సత్యని మేము ప్రకటింపచ్చాలా ఎవరు చూడని విధంగా దర్శనాన్ని మేము చూడాలి ప్రభావ అట్లా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంది దేవా ఏచు ప్రభా మరి బుద్ధి వివేకము కలిగిన జ్ఞానము ఇచ్చినావు ప్రభా కనీ ఏచు ప్రభా ఏది ఇచ్చినా అది నేనుంచే ప్రభావ మాకు ఐశ్వర్యము ఏది కూడా వద్దు ప్రభా మాకు కేవలం ప్రభా నువ్వు కావాలి ప్రభా ఈ యొక్క పరిశుధాత్మక చెత్త మేము నిండుకోవాలా అనేకులకు సత్యాన్ని ప్రకటింపాలా కడవరి వర్షం మేము ధరించుకోవాలా ప్రభా కడవరి వర్షం ఆ మీద కుమరించమని ప్రార్థిస్తుంది దేవాయచ ప్రభా ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంది ప్రతి దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తుంది తిరిగి వారికి జ్ఞాపకం చేయని ప్రభావ మీరే జీవంగల్ దిగడమని ప్రభా దేవాయచ ప్రభా వారిని అందరినీ మీరు మార్చివేయమని ప్రార్థిస్తుండీ ప్రతి దేశం పట్ల కనీకరించండి దయ చూపించండి ప్రభా వారికి కావాల్సిన అవసరం వారికి తీర్చమని ప్రార్థిస్తుండండి అందులో నీ బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకునే నీ యొక్క కృపలు భద్రపరచుకోమని ప్రార్థిస్తం ప్రతి దేశం పట్ల ప్రభాని యొక్క దృష్టి ఉంచండి ప్రభా ప్రతి దేశాన్ని క్షమించండి ప్రతి దేశంలో ఉన్న ప్రతి పాపాన్ని శాపాన్ని తొలగించండి ప్రభా ప్రతి దేశాన్ని స్వస్థపరచండి ప్రభా ప్రతి వారిని కూడా ప్రభా నీ నీతిని సత్యాన్ని ప్రకటింప ప్రతి బిడ్డని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తుంది ఎందుకంటే ప్రభాని రాకడి ఎంతో త్వరలో ఉంది ప్రభా మరి అనేక ఆత్మలు నశించిపోకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మకి సత్యాన్ని మేము ప్రకటించాల దివారతల్ని సన్నిధిలో మేము గోజాడాల ప్రభావ ప్రార్థించాలి ప్రభా అనేక ఆత్మల కోసం ప్రభా ఇరిమియా ఎలా అయితే కన్నీటి ప్రార్థన చేసిన ప్రభా అనేక ఆత్మల కోసం మేము కూడా అలా ప్రార్థన చేయాల ప్రభా దేవాయ ప్రభా మన రాజయ్య మరి ఎలా అయితే నీ యొక్క సత్యని ప్రకటింప చేసిన ప్రభావ మరి అనేకులకు ప్రభా పెద్ద పెద్ద రాజులకు ఆయన ప్రకటింప చేసిన ప్రభావ మరి మేము ప్రకటింప చేయాల ప్రభావ మమ్మల్ని నడిపించిన ప్రభా మేము నిలబడతాం ప్రభా మరి మాలో మీరుండి నడిపించుకమని ప్రార్థిస్తున్నాం దేవాయచు ప్రభా అదే రీతిగా ప్రభా మరి పాలు సేవ ఏ విధంగా అయితే చేసాడో ప్రభా మరి మేము కూడా సేవ విధంగా చేయాలి ప్రభా మరి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రభా దేవా క్రీస్తసు మనసు మాకు దరి చేయమని ప్రార్థిస్తుండి దేవా నీ యొక్క జీవం వల్ల కాబట్టి ప్రభా నీ యొక్క జీవాత్మ మేము పొందుకున్నప్పుడు ప్రభావ నీ యొక్క పరిశుద్ధాత్మ చెత మేము నిండుకొని ఉన్నప్పుడు ప్రభా దేవాచు ప్రభావ ఎల్లప్పుడు నీ ఆత్మని మేము పొందుకుంటేనే ఉండాలా మరి మేము దహించి అగ్నిలాగా మేము తయారు కావాలి ప్రభా మంతా తయారు చేయని ప్రభావ దేవా మాకు సహనము ఓపిక దీర్ఘ శాంతము దహించమని ప్రార్థిస్తుండీ అన్ని నువ్వు అని గ్రహిస్తున్నాయి ప్రభా మాకున్నాయి ప్రభా దేవాయచ ప్రభ దేంట్లో చూస్తున్నా కానీ ప్రభా మేము దేంట్లో కూడా ప్రభా సరితూ కలిని ప్రభా దేవాయ ప్రభ ఎక్కడ చూసినా కానీ ప్రభ ఈక్వల్ అనేది మాలో లేదు ప్రభా కానీ ప్రభా నువ్వు సరి అయిన ఉండు మంచిన ప్రభా కట్టబడిన గోడలాగా ఉండు ఉండు మంచిన ప్రభా కాబట్టి ప్రభా మేము సరిగ్గా ఉండాల ప్రభ మరి మేము కట్టబడాల ప్రభా మరి నీ ఒక రాక్ ప్రభా ఒక రాయలాగా ప్రభ కొండ మీద ప్రభావ మరి ఒక రాక్ లాగా మేము జీవించాల ప్రభా ఎందుకంటే ప్రభా మరి స్టెబిలిటీ అనేది మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్థిరమైన మంచు కలిగిని సన్నిధులు మేము ప్రార్థించాలి దాన్యలాగా మేము ప్రార్థించాల ప్రభా మాకు అట్లా సహాయపడమని ప్రార్థడం తండీ యొక్క పరిశుద్ధాత్మ ప్రతి కుమరించండి దివాయచి ప్రభావ ప్రతి వారు కూడా మరి ఆత్మలో ప్రభావ మేలుకువగా ఉండ ఉండాల ప్రభా పౌరుషం కలిగి రోషం కలిగి ప్రభా నీ సత్యాన్ని ప్రభా మరి అనేకులకు కూడా ప్రభా ప్రేమతో చెప్పాల ప్రభా దేవాయిత ప్రభావ ప్రతి బిడని మరి అన్నవారి సేవకు వెళ్ళినారు కాబట్టి ప్రభా వారి చుట్టూని యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టండి వారి కూడా కాపాడండి దీవించండి అశ్వం చెత నింపని వారి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దయించండి ప్రభా మరి ఎంతమంది బ్రదర్స్ వెళ్ళినారో వారందరూ చుట్టుకుంటూ ప్రభాని యొక్క దూతల్ని కాపదలగా దయచండి వారి ఎక్కడికి వెళ్ళినా సేవ చేస్తున్నారో ప్రభా ఆ ప్రాంతం సమాధానం కలగల ఆ ప్రాంతంలో ప్రతి ప్రజలు రక్షణలోకి రావాలా ఆ ప్రాంతంలో ప్రతి ప్రజలు ఏసుకృష్ణ నామంలో ప్రభా వారి నుంచి పాపాలు ఒప్పుకోవాలా ఆ ప్రాంతంలో ప్రతి ప్రజలు కూడా ప్రభా ఏసుకృష్ణ నామంలో బ్యాప్తిజం పొందాలా మీ యొక్క ఆత్మకారం చెరిగించి అక్కడున్న ప్రతి ప్రజలు రక్షణలోకి వచ్చేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది వాళ్ళలో ఉన్న ప్రతి దురాత్మక దయ్యాలను ఈశుకృష్ణ నామంలో గద్దట్టివని ప్రభా వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను గద్దించి కొట్టివని ప్రభా వారి అందరికీ సంపూర్ణమైన వస్తుత ఆరోగ్యాన్ని ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకుని ప్రభావ మరి అనేకులకు కూడా ప్రభా నీ సత్యాన్ని ఇంకా ఆ సేవకులను ఆ బ్రదర్స్ ని మీ దీవించి ఆశించే తనిపి మరి ఎవ్రీడే కూడా ప్రభా వారిని సన్నిధిలోకి ఇంకా ఎక్కువ నడిపించేలాగా సాయపడమని ప్రార్థం తండ్రి మీ యొక్క కృపచేత వరణందరినీ ముద్రించుకోండి ప్రభా వారందరినీ యొక్క జ్ఞాపకార్థమైన బుక్కులు రాసుకోమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయచుల ప్రతి వారిని యొక్క కృపలో బాధపరచుకోండి ప్రతి వారిని యొక్క పనిలో నిఘ్న అయిపోలో ప్రభా మరి అధికమైన ఫలము పొందేలాగా ప్రభా ప్రతి సేవకులను దీవించండి ఆశించంపండి ప్రభా దేవాయచు ప్రభా మళ్ళీ నీ రాకడే ఎంతో తొలలో ఉంది కాబట్టి ప్రభ ప్రతి వారికి నీ రా నీ రాకడి కోసమే సత్యని మేము ప్రకటించాలా ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థించడం తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచు ప్రభావం దహించు అగ్నేలాగా మేము అందరం తయారు కావాలా దేవాయచు ప్రభా భూతల కిందలాగా మేము చూత ప్రకటింపచ్చాలా ప్రభా మమ్మల్ని నా విధంగా నడిపించమని ప్రార్థిస్తుండీ మరి నీ రాకడికి ప్రతి బిడన్ సిద్ధపరచుకోమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడ మహోన్నతుడ బలమైన దేవుడవు జీవం కలిగిన దేవుడవు జీవాధిపతి నీకు వందనాలయ్య జీవించుతున్న దేవుడవు ప్రభా మరణంలో గెలిచి లేచిన నృత్యం చేయడానికి వందనాలయ్య నీకు పునరుత్థాన శక్తి చేత ప్రభ మమ్మల్ని నింపిన దేవుడవు మమ్మల్ని వాడుకుంటున్న దేవుడవు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు ప్రభా నీ యొక్క ఆత్మ అభిషేకించిన దేవుడవు నా తండ్రి మా నోటి ద్వారా ప్రభ మీ యొక్క నా తండ్రి వాక్కులను పంచి ప్రభ నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు నా తండ్రి నీ యొక్క నీతిని ప్రభ నీ రాజ్యం మొదట వెతుకుమని ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నావు ఆయన మమ్మల్ని హెచ్చరిస్తున్నావు ప్రభ ఈ లోకరీతిగా మాకు అన్ని సమకూరుస్తున్న దేవుడవు మాకు ఏది అవసరమో మాకు దయచేస్తున్న దేవుడవు అడుగు ఊహించి వాటి కూడా మరి ఎక్కువగా ఇచ్చివాడవునాయన నా తండ్రి ప్రభ నీ యొక్క నీతిని గురించి నీ యొక్క రాజ్యం గురించి మేము వెతకాలి ప్రభ నా తండ్రి నీ ఎందు మేము ఎదగాలంటే ప్రభా నీ రాజ్యంలో మేము చేరాలంటే ప్రభ మేము నీతి ఉండి నా తల్లి నీ నీతిని వెతకాలి నా తల్లి అనుదినము ప్రభ నిన్ను మేము వెతుకు వారుగా లేచి నిన్ను సంధించి వారుగా నిలబెట్టండి నా తండ్రి మాలోని అయోగ్యతలన్నిటినీ కొట్టివేసి బలపరచండి ఆత్మ పరిశుద్ధ అగ్ని చేత బలంగా ముట్టమని ప్రభావ అభిషేకం దైత్యమని నా తండ్రి ద్వారా మాకు ఇచ్చిన బ్యాప్టిజం ని బట్టి వందనాలయ్యా నా తండ్రి అగ్నిచేత ఆత్మ చేత కూడా మమ్మల్ని అభిషేకించినందుకు నీకు వందనాలు ప్రభ నా తండ్రి మినిషి ప్రతి ఒక్క బిడన్ తండ్రి ప్రభా నీకు రాజ్య విస్తరణలో నా నువ్వు మమ్మల్ని వాడుకున్న విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరికి వారి వారి తలాంతలో చెప్పున ప్రభ నువ్వు మాకు మంచి ఇచ్చినటువంటి ఒక ఆత్మ వరంలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీనతండ్రి నడిపిస్తున్న దేవుడో ప్రభ నీ మమ్మల్ని విడనాడని దేవుడో నాయన నీ యొక్క నీతి రాజ్యంలో ప్రభ మేము చేరినట్లు ప్రభ అనుదినము నీ యొక్క రాజ్యం మేము వెతుకుట్టకు ప్రభ నా తండ్రి ఒక రాజ్య విస్తరణలో ప్రభ మేము ఏ విధంగా వాడబడాలో మీరు సమస్తం ఎరిగిన దేవుడు నాయన ఎవరెవరిని ఎట్లా వాడుకోవాలో అన్ని తెలిసిన దేవుడు ప్రభ మా పట్ల నీకున్నటువంటి అధికమైన ఆ తలంపులను బట్టి నా నీకే వందనాలు చేస్తున్నాం ఉన్నతమైన తలంపులతో మమ్మల్ని పీలిచిన దేవా నీకే వందనాలయ్యా నా రాత్రి సమయం ప్రభు నీ యొక్క చేత బలపరిచిన దేవ ప్రత్యేడను దర్శించండి నా ఈ యొక్క సాయంత్ర సమయం అంతా ప్రభా మా యొక్క విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించమని కార్యంలు జరిగించి మహిమ పనుమని ప్రార్థిస్తున్నాం కామమ్మ సిస్టర్ నర్సమ్మ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇద్దరు బిడ్డలు క్యాన్సర్ చేత బాధపడుతున్నారు నచ్చండి ఆ రోగంను సైతాన్ని బంధించండి నచ్చండి వారి శరీరంలోని ఎలాంటి క్యాన్సర్ కురుపులు లేకుండా ప్రభా ప్రతి ట్యూమర్ మీరు ముట్టి హీల్ చేయండి నాయన మీకు గొప్ప కార్యంలో బిడ్డల జీవితాలలో జరిగించండి ప్రతి విషయంలో ప్రభ బిడ్డలని మీరు బలపరచండి అతని రక్షణ కార్యం జరిగించండి వారి హృదయాలలో ప్రభ అతన్ని నెమ్మది దయచేయండి సమాధానంతో నింపండి ప్రభ మీకు అగ్ని చేత బిడ్డను అభిషేకించండి వారి పడకల చుట్టూ వారి గృహం చుట్టూ ప్రభ మీకు అగ్నిని కంచిగా వేసి కుటుంబం కూడా రక్షించుకోనండి అతని రాజన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం మా దాండి జాండీస్ సతాయిస్తుంది నాయన లివర్ ప్రాబ్లం ని ముట్టండి నా సంపూర్ణ స్వస్థత దయచేయండి బిడ్డనకు రక్షణ దయచేయండి కుటుంబం అందరినీ కూడా రక్షించుకోకండి ఆ బిడ్డ నడిన అరికాల వరకు కూడా మీరు ముట్టి సంపూర్ణ స్వస్థ దయచేమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి ప్రభ మరి సీజ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నేను ఆ బిడ్డకు ప్రభావ చదువులో జ్ఞానము జ్ఞాపకశక్తి దయచేయండి ప్రభా తెలివి దయచేయండి నా చదువుకునేది మొత్తం కూడా పరీక్షలలో ప్రభ నా తండ్రి రాయుటకు కృప చూపించండి ఆ బిడ్డ కార్యం జరిగించండి నా తండ్రికి కావాల్సిన తెలివిని జ్ఞానం మేము నీవే నాయన అదేవిధంగా ప్రభనత్రి మనోజ్ బ్రదర్ గురించి రెండు ఒక సిస్టర్ గురించి ప్రార్థిస్తున్న తండ్రి వారిలో ఉన్నటువంటి బలహీనలన్నింటినీ కొట్టివేయండి ఆయన నడినెత్తి నుంచి వరకు ముట్టండి స్వస్థపరచండి ప్రభ ప్రతి రోగం నుంచి విడుదల ప్రకటిస్తున్నాం ఏసియా అగ్ని కార్యంలు జరిగించండి వారి గృహంలో నా తండ్రి ప్రభ సమాధానం దయచేయండి ప్రభ ఇంకా వాక్యంలో నా తండ్రి బలపరచండి విశ్వాసంలో ఇంకా బలపరచండి ముందుకు సాగుటకు సహాయం చేయండి ఏసి నా మరి ముఖ్యంగా రేణుక సుసల శరీరంలోని ప్రతి బలహీనతను ముట్టండి నాయన ఆ విడ ప్రభ సంపూర్ణ ఆరోగ్యం మీరే దయచేయండి ఏసియా నీ యొక్క పంపి శుద్ధి చేయవాడవు నీవే నా తండ్రి సమస్త ఘనతలు నీకే చెల్లిస్తున్నాం ప్రభ కావ్య సిస్టర్ వీరిషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డను కూడా ప్రభ మీరు ముట్టండి నాయన ప్రభా బిడ్డని ఇంకా బలపరచండి ప్రభా భర్తను మార్చుకోనండి అయితే అతని తన మగ్గురు బిడ్డలను కూడా కాపాడండి వారికి కావాల్సిన అవసరం తీర్చండి ప్రభావ నా సమాధానం తెచ్చేయండి ప్రభావం పరిశుద్ధ ఆత్మకార్యములు జరిగించండి ఆటంక అంధకారం అంత చీకటి శక్తులను వేస్తూ శక్తిగలి నామంలో ప్రార్థిస్తున్నాం మరొక దగ్గర ప్రభ అతని మందిరంలకు ఆటంకం కలగజేస్తున్నటువంటి అవీధి వారిని ముట్టండి ప్రభా వారితో మాట్లాడండి నాయన ప్రభ అక్కడ వాక్య విస్తరణలో ప్రభన తండ్రి ఆటంకపరుస్తున్న అందక శక్తులను బంధించండి ఏసీ అక్కడ మీరు ప్రభా సేవ భయంకరంగా జరగాలి నా తండ్రి ఇంకా విస్తారంగా జరగాల ప్రభావ ఆ మందిరాన్ని ఆటంకపరుస్తున్న ఆ యొక్క సైతాలన్నింటినీ మీరు కాల్చివేయండి ఇక కార్యంలో అక్కడ వీధిలో జరిగించండి నా తండ్రి మరి ముఖ్యంగా మినిస్ట్రీలో వెళ్తున్న బ్రదర్స్ అందరూ మరి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తిరుగుతున్నారు ఏ సిండి వారి సేవలో ప్రభ ఎన్ని ఆటంకంలు కూడా అన్నింటినీ ముందు అధిగమించి ముందుకు వెళ్తున్నారు ప్రభ బిడ్డలను కాపాడండి కావలసిన జ్ఞానం దచ్చిండి అక్కడ మీరు ఏం ఏది బోధించాలో సమస్తంను ప్రభ ఎదిగిన దేవుడు ప్రభా అక్కడ ఆత్మల సంపాదనలో నా తండ్రి వీళ్లకు తోడైందండి ప్రభ అనేకులకు వీళ్ళ వాక్యంను విరిచి పంచి ప్రభ నెండి వారు తృప్తి పొందులాగునా యొక్క పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగించండి ఆ ప్రాంతం అన్నిటిలో అనేకులు మారాలా తండ్రి ప్రభ యొక్క రాజ్యంలోనికి కట్టబడాలన్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రభం ప్రత్యేక రీతిగా దర్శించి మాట్లాడి ముట్టండి ప్రభ రక్షణ పొందాలా వారు న్రి నీకు ఆత్మను పొందాలా ప్రభ యోనా చెప్పినట్టుగా అంశ కాలంలో ప్రభ అనేకులనిధికి నేను నీకు ఆత్మ యోవీలు ప్రవక్త చెప్పినట్టు అనేకులు మీకు అంత్యకాలంలో విస్తారంగా వర్షంలో ఆత్మ వర్షంలో కురిపిస్తానన్నాం ప్రభ వీళ్ళు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో అతన్ని గొప్ప కార్యం చేయండి క్రీడ ద్వారా నా తండ్రి అనేక కార్యములు అన్నిటినీ వారికి బహిపరచండి నా తండ్రి ఏసియా బిడ్డలందరి మీరు కాపాడండి తిరిగి వారి వస్తుండగా కూడా ప్రభ వారికి ఎటువంటి అపాయంలో కలగకుండా ప్రతి దురాత్మను కాల్చి వేసి అగ్ని కంచె ప్రభా మేఘ స్తంభము అగ్ని స్తమమ ద్వారా ఆ బిడ్లను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తల్లి రాత్రికాల సమయం అందు ప్రభ మాకు ఇచ్చిన బట్టి నీకు వందనాలు తెలుస్తూ ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఇంకా మేము ఎవరిని మర్చిపోయినామో ఆ కుటుంబాలన్నిటి జ్ఞాపకం చేసుకోనండి ప్రతి కుటుంబంలో కావాల్సిన స్వస్థతని నెమ్మదిని ఆరోగ్యమును ప్రభ నా తల్లి ఆర్థికంగా వారిని బలపరచండి మీ యొక్క జ్ఞాపకం చేసుకొని తగిన రీతిగా బిడ్లకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా రవి చెల్లా బ్రదర్ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన అప్పుడే మీరు ముట్టండి ప్రభ సంపూర్ణ ఆరోగ్యం దాయిచ్చేయండి ప్రభరతండి శరీరంలోని ప్రతి అస్వస్థతను ముట్టండి ప్రభ హార్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి ప్రభ నలిగిపోతున్న ఆ యొక్క శరీరంలో ప్రభా ఇక జీవంలో పోయండి నాయన మీ యొక్క రక్తం చేత ప్రభ కడగండి శుద్ధి చేయండి పాపములు ఏది లేకుండా ప్రభ పరిశుద్ధ ప్రతి రోగంని మొట్టండి ఏసే మనసు నెమ్మది దయించండి కుటుంబంని ప్రభ మీ చేతులు చెప్పుకుంటున్నాం ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యం జరిగించి మహిమ పొందండి ఈ రాత్రి కాలం ఇచ్చిన ఇక సమయం వరకు వందనాలు తెలుస్తూ ఏసు శక్తి వినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని కృప ఏసు క్రీస్తు యొక్క అన్యోన్య సహావాస్ము పర్శుదాత్మ దేవుని నడిపింపు మనకును మినిస్ట్రీలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ రాత్రి కాల దీవెనలతోటి ప్రభు నడిపించుగాక ఆమె